మన మధ్యలో ఓపెనింగ్ ప్రే చేస్తారుశుద్ధుడా మైమోనత దేవ సరశక్తిడా జీవంగర ప్రభానికి వంద నాలుగు ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం అబ్రహాం ఇస్సా యాకప్పుల దేవ నా దేవానికి వంద నాలుగు ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నా ప్రభావ నా తండ్రి నీకే వంద నాలుగు హేసు ప్రభ పొద్దు నుంచి రాత్రి కాచి కాపాడి భద్రపరిచిన ప్రభు అందరి బట్టి వందనాలు ఏసు ప్రభు సజ్జీలకలు పెట్టిన ప్రభానికి స్తోత్రం చెల్లిసాం నా తండ్రి నీకే వందనాలు ప్రభ రాత్రి కాలం ముందు ప్రభావ ప్రార్థనలేసి ప్రభావ గడుపుతున్నాం కానీ పరిశుద్ధాత్మ పిపమ స్తోత్రం చెల్లిసాం పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు ప్రభ మీరు యేసుకృష్ణనాములో మీటింగ్ అంతా తోడే నడిపించి విజయాన్ని విద్య అయిచేయండి యేసు ప్రభ ప్రాంతంగా మిమ్మై పొందండి ప్రభావ పాటలదారం మిమ్మై పొందండి వాకి చెప్తే మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీరు సహాయం చేయండి గొప్ప విజయాన్ని విద్య అయిచేయండి పరిశుద్రమైన తండ్రి నీకి స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా రాణ బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకారం తొలగించండి ఎవరైతే ప్రాంతంలో వాడబడుతురుస్తే వాళ్ళ ప్రభా వాళ్ళు అద్భుతంగా ఆశ్చర్యంగా యేసుప్రభ వాడుకోండి ప్రభావ ఏసుప్రభ మీరు సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డను యేసుప్రభ తోడైనండి కుటుంబంలో దీవించి ఆశీర్వదించామని ఏసుకుశమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ జయముని చూసు రక్తం నీకు జయమునిచ్చు ఏసు రక్తం పరిశుద్ధుని సురక్తం పరమును చేను పరిశుద్ధ నీసు రక్తం పరమును చేను అలెయా అలెలుయా జయముని చూ ఎసు రక్తం నీకు జయమునిచ్చు ఎసు రక్తం జయమునిచ్చు ఎసు రక్తం నీకు జయమునిచ్చు ఎసు రక్తం పాప భారము తొలగించి ఆత్మశక్తితో నిన్ను నింపు పాప భారము తొలగించి ఆత్మశక్తితో నిను నింపు కలుషములన్నీ తొలగించి కలవరములనే బాపును కలుషములన్నీ తొలగించి కలవరములనే నిదు నిధు కలవరములని పాపును Alleluia, ah, Alleluia, ah, Alleluia, Jaiyam Nishu Yisraktham, Niku Jaiyam Nishu Yisraktham, దురాత్మలన్నీ పారద్రోలి శుద్ధాత్మతో నిన్ను నింపును దురాత్మలన్ని పారద్రోలి శుద్ధాత్మతో నిన్ను నింపును అపజయమును తొలగించి విజయము అపజయమును తొలగించి vijayam neet no nik vijayam neet no nik vijayam neet no ha ah, hallelujah na ah. అలెలు జయముని చూ ఎసు రక్తం నీకు జయముని చూ ఎసు రక్తం బలహీనతలను తొలగించి బలవంతునిగా చేయును బలహీనతలను తొలగించి బలవంతునిగా చేయును అశాంతిని తొలగించి సమాధానముని ఆ శాంతిని తొలగించి సమాధానము నీకిచ్చున్ నీకు సమాధానము నీచును నీకు సమాధానము నీచును ఆ అలెలుయా అలెలుయా అలెలుయా జయముని చూయసు రక్తం నికు జయమునిచ్చు ఎసు రక్తం జయమునిచ్చు ఎసు రక్తం నీకు జయమునిచ్చు ఎసు రక్తం పరిశుద్ధుని ఎసు రక్తం పరమును చేచ్చును పరిశుద్ధుని ఎసు రక్తం పరమును ఆ అలెలు ఆ అలెలు పరిశుతుర బు తండ్రి మీకు వందనాలనైనా మహోన్నతుడ దేవ మీకే కృతజ్ఞత లేసయ్యా ఈ యొక్క సాయంత్రం సెమిన ప్రభు మీ సన్నిధికి వచ్చినాం అయినా మా అతను మాట్లాడండి మా జీవితాలను పరిశీలించండి మీకు ఇంకేమైనా ఆయా సకరమైందంటే చూపించండి అయినా దాని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీకు కనికరం పొందాలా మీకు కృప మేము పొందుకోవాలన్నాయినా ముఖ్యంగా నేను ధాన్యాల గ్రంథాలు మీరు అనేక పర్యాలు మీరు మాకు చూపించినారు తొమ్మిదో అధ్యాయంలో తండ్రి ధాన్యాలు తన గురించి తన ప్రజల గురించి ప్రార్థించినప్పుడు మా పాపంలో క్షమించమని ప్రార్థించినారు మా ప్రజల పాపంలో క్షమించమని ప్రార్థించండి మూడు నాలుగు కోట్ల ప్రభావ ప్రతిరోజు అయినా ప్రార్థనలో ఉండండి ఆయన అది మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి మేము కూడా మా ప్రజలకు పాపంల గురించి మేము ప్రార్థిస్తున్నాం వారికి క్షమించమని ప్రార్థిస్తున్నాం మా పాపంల గురించి ప్రార్థిస్తున్నాం మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ సత్యాన్ని మేము గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాలా ముఖ్యంగా ప్రభావ ఆ యొక్క అనుభవాలు పర్లోకప్పు దర్శనాలు మీరు మాకు అనుగ్రహించండి తండ్రి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలా ప్రభు ప్రతి ఒక్కరూ ఆ అనుభవంలోనికి పోవాలని ఒకసారి మిమ్మల్ని చూడగలిగితే ప్రభు పౌలంటున్నాడు నా జీవితాంతము ఆ యొక్క ధర్మస్కు మార్గంలో చూసిన దర్శనాన్ని నేను మర్చిపోలేదు అంటున్నాడు ప్రవ్వ అది జీవితాంతం అతన్ని జాగ్రత్తగా నడిపించింది నైనా కాబట్టి మేము పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలంటే ప్రతి ఒక్కరం ప్రవ్వ మీ యొక్క ముఖ దర్శనాన్ని చూడాలా ప్రవ్వ అమదే రీతిగా ప్రవ్వ అది మమ్మల్ని ధైర్యపరుస్తుంది మేము దేని విషయంలో భయపడం నైనా కాబట్టి అటువంటి భాగ్యాన్ని మాకందరికి కనుగరించి మహిమహిమార్థంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి పర్లకొప్పు జ్ఞానంలోనికి నడిపించి మీ రాకపోర్తిగా పరుచుకోమడి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తు కలిగిన మనసు అన్న అంశంని మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం అని అనుకుంటే ఇది ఒక థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ కావచ్చు కాబట్టి క్రీస్తు కలిగిన మనసు బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో అని మనం ఎందుకు గ్రహిస్తున్నామంటే ఈ లోకాతీతమైన మనసులో మనం జీవిస్తే అది మరణానికి నడిపిస్తుంది కాబట్టి ఈ లోకాదీతమైన మనసు మనకి వద్దు అన్న విషయము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ మొదటి కొరింతలు రాసిన రెండవ అధ్యాయంలో పౌలు పోయినసారి మనం చూసినప్పుడు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి దేవుని వలన మనకు దయ వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్దు వచ్చి ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూచించు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు కాబట్టి ఇక్కడ అనేక రకాల మనుషుల గురించి మాట్లాడుతున్నాడు అనేక రకాల మనుషులను గురించి మాట్లాడుతున్నాడు అంటే మనిషికి ఉండే మనసు ఎటువంటిదని చూపిస్తూ ఉన్నాడు పద్నాలుగవ ప్రకృతి సంబంధమైన మనిషి ఉన్నాడు దాని తర్వాత పదమూడవ వశంలో మనుష్య జ్ఞాన నేర్పు మాటలతో కలిగిన మనిషి ఉన్నాడు అదే రీతిగా పదిహేనవ వశంలో ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించ వివేచించను కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు పదహారవ వర్షంకి ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు క్రీస్తు మనసు కలిగిన వారం ఇవి నాలుగు గుంపులన్నీ నేర్పిన వారం చూపించిన అయితే క్రీస్తు కలిగిన మనసు లేకపోతే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మీరు చూపించాలని ఆశపడుతున్నాను పోయిన వారం మనం ఇవన్నీ చూస్తున్నాం క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగిండు అని ఫిలిపు రాష్ట్ర పత్రిక అధ్యాయంలో మనం చూస్తున్నాం ఐదవ వచనంలో క్రీస్తు కలిగిన ఈ మనసు అంటే ముఖ్యంగా చెప్తుండ నాలుగవది అనేది ఇందాక చూసినట్లు మొదటి కొరితలు రాష్ట్ర పత్రిక అధ్యాయంలో పదహారవ వచనంలో ప్రభు మనకు ప్రభు మనసును ఎరిగి ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు ఈ విషయం మనము రెండు మూడు సార్లు నేను మీ జ్ఞాపకం చేసినాను కూడా గతంలో ఉదాహరణకి మోషే గురించి ధ్యానం సంబంధించిన విషయాలు ధ్యానిస్తే ఇస్రాయల్ ప్రజలందరూ ఐగుప్తు నుంచి బయటికి వచ్చినాక ఆ యొక్క దేశానికి పోక ఆ అరణ్య మార్గంలో సీనాయి పర్వతం దగ్గర దేవునితో ఒక వాగ్దానం చేసి దేవుడు ఏమన్నాడు ఈ దినం మీరు తీర్మానించుకోండి నేని ఇచ్చిన ఈ యొక్క ఆగలని గైకొని జీవిస్తే మీరు ఆశ్రయం పడతారు ఈ వీటిని తృణీకరించిన వారు వారు శిక్షిపబడతారు అంటే మరణం రుచి చూడాల్సి వస్తుంది అని అందరూ మేమందరము ఒకేసారి అందరము మేము ఈ యొక్క ఆగలని పాటించి మా జీవితాంతము మా పిల్లల పిల్లలకి వీటన్నిటిని మేము చూపిస్తాము ప్రకటిస్తామని వాగ్దానం చేసి మోసే సీనాయ పర్వతం మీదకి పోయినప్పుడు బంగారు దూడం చేసుకొని పాపం చేసింటారు అప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులుకున్నప్పుడు ఎంతోమంది చనిపోయినట్టు మనం చూస్తాం ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆజ్ఞను ఉల్లంఘించారు కాబట్టి దేవుని దృష్టిలో ఆజ్ఞ అతిక్రమం పాపం ఎందుకు చెప్పినట్టే పాపం వల్ల జీతం మరణం కాబట్టి వాళ్ళ ఆజ్ఞని మీరినరు కాబట్టి మరణించాల్సి వచ్చింది అందుకని దేవుడు కూడా తన హృదయంలో బాధను అనుభవించింది అయితే మోషే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు నేను వీళ్ళందరినీ చంపేసి మోషే నీ ద్వారా ఒక కొత్త తరాన్ని నేను ఈ లోకల్లో తీసుకొస్తాను అన్నప్పుడు మోషే అడిగించి మోషే దేవునికి దేవునికి ఒక ఐడియా ఇస్తున్నాడు ఏమనంటే వీరందరినీ వీరి దేవుడు ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చి చంపిండు అన్న పేరు బాగుండదు సాక్ష్యం పోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కాబట్టి మోషే హృదయాన్ని ప్రభు అర్థం చేసుకున్నాడు అంటే మోషేకి ఒక పరీక్ష పెట్టిండు నేను ఈ స్టల్ నీ సంతానం ద్వారా ఇస్రాల్ పల్లి తయారు చేస్తా అన్నప్పుడు మోసే దాన్ని ఒప్పుకోలేదు ఈ రోజులలో అదే ప్రశ్న క్రైస్తవ జీవితంలో సేవకులకేస్తే సేవకులు ఎట్లా స్పందిస్తారో మనకు తెలియదు మనం మట్టికి అర్థం తీసుకోవాల ప్రభావ ఇటు పరిస్థితుల్లో మీ నామాన్ని వ్యర్థపరచద్దు వీరి దేవుడు ఎటువంటి వాడు అని వ్యధపరచద్దు నేను నడినం నాకు ఒక విషాదకరంగా ఉండే ఏంటంటే నేను నిజామాబాద్కి వెళ్ళి సాయంత్రం వస్తా ఉంటే నాతో పాటు ఇంకొక వ్యక్తి వస్తా అక్కడే పనిచేస్తారు అతను అయితే అతను సార్ ఒక చూడండి అని ఒక వీడియో చూపించాడు ఒక యవనాస్తుడు చాలా థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది అనుకుంటా యవనస్తుడు చనిపోవడం అక్కడ యాక్సిడెంట్లో అయితే ఎవరైతే నా పక్కన కూర్చొని చూపిస్తుంటారో అతను మా అత్త కొడుకు జస్ట్ టూ డేస్ క్రితమే యాక్సిడెంట్లో చనిపోయింది ఆ వీడియో చూపించిండు నాకు ఆ రోడ్ మధ్యలో అతను పడి తన బాడీ అక్కడ సైడ్ లో ఆటో ఆయన ఆయన ట్రాలీ నడిపిస్తాడంట ఈ మ్యాంగోస్ ట్రాలీ లారీచి కొట్టేసి వెళ్ళిపోయింది పాపం చనిపేండ్ స్పాట్ లో అతనితో పాటు ఇంకొక వ్యక్తి అతను కూడా చనిపేండ్ అయితే ఈయన నాకు చెప్తుండే ఏంటంటే ఆ అబ్బాయి వెరీ రీసెంట్లీ అంటే దగ్గర దగ్గర ఒక ఫ్యూ మంత్స్ క్రితం అనుకుంటా ప్రభుని నమ్ముకున్నాడంటేసు ప్రభుని నమ్ముకున్నాడంట ఆ అబ్బాయి వీళ్ళు లంబడ జాతికి సంబంధించిన వాళ్ళు కామండి జరిగిన స్టోరీది అయితే ప్రభుని నమ్ముకున్నాడంట అతను ప్రభుని నమ్ముకొని ఇంకా అతని మ్యారేజ్ అవన్నీ సిద్ధపడతా ఉన్నారంట మ్యారేజ్ చూస్తున్నారు సంబంధాలు అనేసి ఈ విధంగా జరిగింది విషాదం అయితే నేను వస్తుంటే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే క్రీస్తు కలిగిన మనసు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఈ లోకాతీతంగా నువ్వు వెళ్ళిపోతావో క్రీస్తు మనసు నుంచి బయటకు వచ్చేస్తావు ఇంకా ఈ లోకాతీతంగా ఆలోచిస్తూ ఉంటావు వాడు వాడు అలా ఆరేవాడు వాడిని ట్రాక్ చేసిండ్రా వాడిని పట్టుకొని రావాలి కదా కార్ పట్టుకొచ్చిన ఏం లాభం ప్రాణమైతే తిరిగి రాదు కదా కానీ నాకు వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే రక్షింపబడ్డ వాడిని ప్రభు ఎందుకు కాపాడలేకపోయిండు అన్న ప్రశ్న నింటాడుతుంది నాకు తెలుసు ఇది చాలామంది జవాబు ఇవ్వలేరు గొప్ప గొప్ప సేవకులకు జరిగిన ఈ ప్రశ్న అన్నట్టు దొరికి ఈ యొక్క ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు కూడా జవాబు ఇవ్వలేకపోయారు నేను కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే నేను ఎవరు ప్రభుకి ఐడియా ఇచ్చేవాడిని రక్షణ అనుభవంలోకి ఉన్న ఆ యవనస్తుడు క్రొత్తగా రక్షణ పొంది ప్రభుని నమ్ముకొని అట్లా యాక్సిడెంట్లు చనిపోతే అన్యులు ఏమనుకుంటారు అతని గురించి చూడు ఇప్పుడు మన దేవతలను విడిచిపెట్టి ఇంకొక దేవుని పట్టుకున్నాడు మరి దేవుడు కాపాడలేకపోయాడు మరి ఎట్లా దీనికి జవాబు ఇవ్వగలవు ఇటువంటి వాటికి జవాబు ఇవ్వలేవు నేను ఇన్నిసార్లు మీకు చూపించినటువంటి పరిస్థితులను గతంలో కూడా నవమాసాలు మోసినాక వాడు పుట్టినాక చనిపోతున్నాడు ప్రవ్వా ఇది ఎట్లా సాధ్యము తొమ్మిది నెలలు వాడు బ్రతికే ఉన్నాడు కదా అబ్బాయి బిడ్డ మళ్ళీ ఈ లోకంలో పుట్టినాక ఎదుగు చనిపోవాలా ఇది బహు కష్టతరంగా ఉంది నేను జవాబు ఎవరని అడిగితే ఎట్లా అది దేవుని ఇష్టం కదా దేవుని చిత్తం అది దానికి మనం ఇవ్వలేని జవాబులు కానీ ఒక దినము ఆయనను కలుసుకున్నప్పుడు జవాబు మనకు దొరుకుతుంది కానీ నేను అనేది ఏంటంటే క్రీస్తు కలిగిన మనసుని మనం ధరించుకున్నప్పుడు ఆయన జవాబు తప్పక మనకి ఉంటాడు మనము అనిలని ఓదార్చగలం నాకొక కేస్ దొరికింది రీతిగా కొంతకాలం కిందట తన భర్త సిక్ అయిపోతే ఆంధ్రా దిక్ స్త్రీ ఆ సిస్టరు తన భర్తను తీసుకొని హాస్పిటల్కి పోతుంది మధ్యలో చనిపోయింది పాపమ్మా టోటలీ కొలాబ్స్ అయిపోయింది పాపమ్మా టోటల్లీ కొలాబ్స్ అయిపోయింది ఇంకా ఆ దుఃఖం నుంచి ఆ డిప్రెషన్ నుంచి ఆమె బయటికి వస్తలేదు అన్నం తింటలేదు ఎవరితో మాట్లాడతలేదు వేదన నాకు ఎందుకు ఇట్లా జరిగింది నాకు జరిగింది నా భర్త ఇంతవరకు మంచిగా ఉంటే కదా చనిపోయింది కదా అనేసి అయితే ఎవరో చెప్పారంట చంద్రశేఖర్ బ్రదర్కి ఫోన్ చేసి మాట్లాడు ఆయన చెప్తాడు నీకు దేవుడు ఆయనకు బయలుపరుస్తాడు దేవుడు ఏమైనా చూపిస్తాడేమో అనేసి అయితే ఆయన ఫోన్ చేసింది నాకు అయ్యా ఇట్లా మీ నంబర్ ఇచ్చారు నాకు పలాన ఎవరో వ్యక్తి ఇట్లా పరిస్థితి ఏంది పరిస్థితి అని అడిగింది అంటే మా భర్త నా తప్ప పోతా పోతా ఉన్నాం హాస్పిటల్ తీసుకెళ్తున్నాం కడుపున పని మధ్యలోనే చనిపోయిండు అయ్యా అది నేను భరించలేకపోతున్నాను ఎందుకు జరిగింది ఇట్లా అనేసి నేను వేదన పడుతున్నాను అన్నాడు అయితే నాకు కూడా దుఃఖం అనిపించింది బాధ అనిపించింది ప్రభా ఎట్లా ఈమెకి ఓదార్పు ఎట్లా మనం ఇవ్వగలం చూడండి క్రీస్తు కలిగిన మనసు లేకపోతే మనం చేయలేం పనులు సేవలో ఏదో లోకాతీతమైన ఆలోచనలు ఇస్తాడు నేను చేసిన చాలా మంది పాస్టర్స్ తన వారి సంఘ సభ్యులకి కష్టాలు వస్తే లోకాతీతమైన సజెషన్స్ ఇస్తూ ఉంటారు పర్లోకపు సజెషన్స్ ఇవ్వరు వీళ్ళు ఎందుకు అంటే వారికి క్రీస్తు కలిగిన మనసు అన్న సమస్య ఏర్పడింది లేదు కాబట్టి క్రీస్తు కలిగిన ఈ మనసుని మీరును కలిగి ఉండండి అన్నప్పుడు ఎట్లా ఆదరణ ఇవ్వాలా ఆమె తింటలేదు దుఃఖము ఏడుస్తూనే కూర్చొనుంది ఆమె శరీరం అంతా క్షీణించిపోతుంది అప్పుడు సడన్లీ దేవుడు ఒక థాట్ ఇచ్చిన్నారు మొదటి తెలసిన రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం మనకు తెలి పదహారు తెలుసు నాలుగవ అధ్యాయం మొదటి తెలిసిన పత్రిక నాలుగవ అధ్యాయం అంత పునరుద్ధరణకు సంబంధించింది కాబట్టి అందులో నీ సత్యాన్ని మనం గ్రహించి బహు దీర్ఘంగా ఇంతకుముందు ధ్యానించినాం కాబట్టి నేను సడన్గా మీకు చెప్పిన బైబుల్లో మొదటి తెలసన పత్రికలో నాలుగో అధ్యాయంలో ఇట్లా ఉందా మా అనేష్ సిస్టర్ అని ఏముంది అంటే మీ భర్త రక్షణ పొందినాలని ప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నావు నువ్వు నమ్ముకున్నావని చెప్తున్నావు కదా కానీ నీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్న ఏంటంటే అక్కడ ఉంది బహు తేటగా లేని ప్రజల గురి నిరీక్షణ లేని వారి గురించి నిరీక్షణ లేని వారు దుఃఖపడతారు చనిపోయిన వారి గురించి కానీ మనము నిరీక్షణ గలవారం కాబట్టి మనం దుఃఖపడము అని చెప్తుంది ఆ వాక్యము కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనకు టైం ముగించింది కాబట్టి ప్రభు తీసుకోండు ఆయన ప్రభు బిడ్డ కాబట్టి ప్రభు ఇష్టం కదా ఎప్పుడు తీసుకోవాలనుకుంటే ఆయన అప్పుడు తీసుకుంటాడు మనం ఎవరం అడ్డగించడానికి మనం అనుకుంటున్నాం ఈ లోకంలో మనకి సంబంధాలు ఉన్నాయి భర్త భార్య ఇవన్నీ ఈ లోకాపతృతమైన సంబంధాలు కానీ అక్కడంతా ఎవరు పెళ్లిళ్ళకి ఇవ్వరు ఇవ్వబడరు అని ఉంది వాక్యం ప్రభు చెప్తాడు కాబట్టి అక్కడంతా దేవదూతల స్వరూపం కలిగి ఉంటారు కాబట్టి దేవుడికి ఇష్టమైనప్పుడు దేవుడు తీసుకున్నప్పుడు మనం ఎవరం అడ్డగించడానికి వెళ్ళలేదు రెండవ పాయింట్ ఆయన తిరిగి వచ్చినప్పుడు మన ప్రియులను వెంట పెట్టుకొని వస్తాడంట మనం అందరం ఆయనని చూస్తాము వాళ్ళందరినీ చూస్తాం నువ్వు ఎవరెవరిని పోగొట్టుకున్నావో నీ బంధువులని మిత్రులని కుటుంబీకులని తల్లిదండ్రులని తాతలని ముతాతలను అందరినీ నువ్వు చూస్తావు రక్షణ పొందిన వారైతే వాళ్ళు వాళ్ళందరినీ ప్రభు వెంట పెట్టుకొని వాక్యం ఆయననేమో ఈ భూమి మీదకి వస్తారనుకుంటే గాలిలకు పోవాలని ఆశపడుతున్నారు అబద్ధపు బోధ ఆయన వేవేల భక్తులని మురియు మరియు దూతలతో పాటు కలిసి భూమి మీదకి రావాలనుకుంటున్నాడు భూమి మీద అడుగుపెట్టాలనుకుంటున్నాడు కానీ వీళ్ళేమో ఇక్కడికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అనుకుంటున్నారు మనుషులు క్రైస్తవులు అంత భయంకరమైన మోసంలో ఉన్నారన్నట్టు నీ చిత్తము పరలోకం అది నెరవేరినట్లు భూమి మీద అంటే మేము భూమి ఉండం మేము పైకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు వీళ్ళు మధ్యాకాశానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు అంత అబద్ధ బోధలు ఇవన్నీ ఆయన చిత్తము భూమి మీద నెరవేరనియకుండా దుష్టుడు మోసగించింది క్రైస్తవ జీవితాన్ని ప్రపంచాత్మకంగా కాబట్టి మనకు తెలుసు ఆయన చిత్తం ఇక్కడ నెరవేరాలి అంతే గాలిలో కాదు మధ్యాకాశంలో కాదు ఆ ఎక్కడలే ఒక్క వాక్యం కూడా ఏడు సంవత్సరంలో పెళ్లి విందని ఒక్క వాక్యం చూపించండి బైబిల్లో గత ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ప్రశ్న ఎవరు చూపించను నాకు ఆ నేను పలాని పుక్కులో చదివాను బ్రదర్ పలాని వాక్యం పలాని బ్రదర్ చెప్తుంటే విన్నాను బ్రదర్ చాలా మంచిదే కానీ బైబిల్ ఎక్కడుందో చూపి నాకు బైబుల్ లేదది బైబుల్ లేని దాన్ని నువ్వు నమ్ముతున్నావు బైబుల్ ఉన్నదాన్ని ఎందుకు నమ్ముతలేవు అక్కడ మోసపోయింది క్రైస్తవ జీవితం విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి క్రీస్తు కలిగిన మనసు అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును పెట్టుకోకండి క్రీస్తు కలిగిన మనసు అంటే ఎందుకు చూడండి ఇక్కడ పైన వాటినే వెతకండి నీ మనసు అక్కడ ఉండాలా కానీ ఇది బహు కష్టతరం అన్నట్టు గొప్ప జన సమూహము ఇక్కడనే చూస్తూ ఉంది భూమి మీద కానీ లక్షా నలభై నాలుగు వేల మంది పైన వాటిని ఎదురు చూస్తూ ఉన్నారు వాక్యాలు ఇంతకుముందు అర్థం కాలే నీకు గొప్ప జన ఉంటే నీకు ఇవేవి అర్థం కావు ఎందుకంటే భూ సంబంధివి కాబట్టి నువ్వు ఆకాశ సంబంధివైతే పర్లోక సంబంధివైతే అవన్నీ నీకు బహుతేటగా అర్థమవుతాయి ప్రతి ప్రవచనం కానీ చిహ్న చెప్పబడ్డ ప్రతి వాక్యాలే కానీ అన్ని తేటగా నీకు అర్థమవుతాయి ఎందుకంటే నువ్వు అక్కడ పోయి అనకాళ్ళ జరగచ్చని నేర్చుకుంటున్నావు మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అదేంది వాక్యం ధ్యానించడం అది ఆమె నుండి ఎవ్వరు తీసివేయలేరు కాబట్టి నీకు వాక్య ఆసక్తి ఉంటే ఎవరు కూడా నేను డిస్టర్బ్ చేయలేరు దుష్టుడు కూడా డిస్టర్బ్ చేయలేడు ఎందుకంటే నేను కొంతకాలం తర్వాత చూపిస్తారు అది ఇప్పుడు చూపించాను వాడు ఎట్లా మనుషులని వాడతాడు వాడు డైరెక్ట్గా నీ దగ్గరికి రాడు వాడు నేను వాడాలంటే ఆదమవల విషయంలో మనం చూస్తాము ముఖ్యంగా హవ విషయంలో వాడు ఏ రీతిగా వస్తారని అడిగి కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం నీ శత్రువు ఎవడంటే అపవాదే అంటాం కరెక్టే నీ శత్రువు అపవాదే కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే క్రైస్తవ జీవితంలో నీ శత్రువు నువ్వే నీ శరీరమే నీ శత్రువు అది ఎప్పుడు గ్రహించలేం మనం లేకపోతే దేవుడు జ్ఞాపకం చేయడాది దాన్ని ఎందుకు చెప్తున్నాడు దాని గురించి ఈ శరీరము పా మృతతుల్యమైనది పాపబోలితమైనది పౌలు ఎంతగా చెప్తాడు దాని గురించి నీ శరీరమే నీ యొక్క శత్రువు అయితే వాడు నీ శరీరాన్ని ఎట్లా వాడాలా అనే ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే వాడు నీలోకి ఎంటర్ కావాలంటే నీ యొక్క బలిపీఠము నీ హృదయం అయితే ఆ హృదయంలో వాడొచ్చి కూర్చాలనుకుంటుండడు ఏసు ప్రభు కూర్చోల్సిన స్థలంలో వాడు చిక్ కూర్చాలనుకుంటున్నాడు వాడు నీ హృదయం లేక రావాలంటే నీ శరీరం ద్వారా ఎంటర్ కావాల ఎందుకంటే శరీర క్రియలన్నీ వానివి శరీర కార్యములు స్పష్టములైనాయి అని చెప్తారు కదా పౌలు ఎఫ్ఎస్ రాసిన పత్రికలు అవన్నీ వానియి శరీర క్రియలన్నీ కాబట్టి వాడు నీలోకి ఎంటర్ కావాలంటే శరీరం ద్వారానే ఎంటర్ కాగలడు కాబట్టి నీ శరీరము బహు భయంకరమైంది అందుకు అది సిలువబడాలంటాడు కాబట్టి నీ శరీరాన్ని ను ఛేదించుకోవాలా అంటే ఏం చేయాలా నేను ఈ విషయం మీకు అనేక పర్యలు జ్ఞాపకం చేసిన యేసు ప్రభు ముఖ దర్శనం చూసిన వారు అంటే కళ్ళలో కాదు కళలో కాదు నువ్వు మోకాళ్ళ మీద ఉండి దర్శన రీతిగా ఆయనను చూసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా నువ్వు ఎట్టి పరిస్థితుల పాపం చేయలేవు నీ కనులతో కానీ నీ హృదయంతో కానీ నీ నోటితో కానీ నీ చేతులతో కానీ నీ నడవడి కానీ ఎట్టి పరిస్థితులు పాపం చేయలేవు ఆయనని చూస్తే మాట అందుకు నేను అనేక పర్యాలు మీకు చెప్తా ఉంటాను ఆయన దర్శనం కొరకు ప్రయాసపడండి అని పరలోకపు దర్శనం కొరకు ప్రయాసపడండి అని ఎందుకు చెప్తానంటే ఒక్క దర్శనం నేను జీవితాన్ని టోటలీ మార్చేస్తుంది నీ మనసు మొత్తము మార్పు చెందుతుంది పరిపూర్ణంగా మారి రూపాంతం చెందుతారు మీరు అనుంది వాక్యం ఆయన దర్శనం అటువంటిది కాబట్టి ఆయన ఏ విధతే రూపాంతం చెందిండో మనం కూడా రూపాంతం చెందాలంటే నీ మనసు మారాలంటాడు కాబట్టి నీ మనసు మారాలా అంటే ఏం చేయాలా మనం పోయిన వారని చూసినాము నాలుగు రకాల మనుషులు ఉన్నాయి అనేది లేక నాలుగు రకాల మనుషులు గుంపులు మొదటిది ప్రకృతి సహజంగా లేక లోకాతీతమైన మనసు కలిగిన రెండవది శరీరానుసారమైన మనసు కలిగిన వాడు మూడవ మనసు మార్పు చెందిన మనసు నాలుగవ క్రీస్తు మనసులు కలిగిన వాడు కాబట్టి మొదటి రెండు గుంపులు ఈ లోకాతీతమైనవి అవి శరీరానికి సంబంధించినవి లేక ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాయి కానీ మూడవ గుంపు అది క్రొత్త మనసు పొందుకుండేది ఎప్పుడు పొందుతుంది మహాశ్రమల గుండా పోతప్పుడు అని ఎన్నిసార్లు చూపించిన వాక్యాన్ని వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు అని అడుగుతున్నాడు దూత యోహానుతో ప్రకటన గ్రంథంలో చూసిన మనం నీకే తెలుసు నాకేం తెలుసు అంటున్నాడు ఈయన నాకు తెలియదు నీకే తెలుసు ఉండాలంటే ఆయన చెప్తున్న వీళ్ళందరూ మహాశ్రమలలో గొరపిల రక్తంలో వాళ్ళ వస్త్రాన్ని ఉతుక్కున్నారు అంటే శ్రమలకు ముందు ఎందుకు ఉతుక్కోలే వాళ్ళకి ఎవరు చూపించలేదు ఈ వాక్యం లక్ష మందికి సాదృశంగా ఉన్నాడు యోహాను కాబట్టి ఆయన వీటిని చూడగలుగుతున్నాడు ఆయనకు ఎవరు నేర్పుతున్నారు పరలోకంలో ఉన్న దూత చెప్తున్నాడు ఇవన్నీ విషయాలు ఉపమాన రీతిగా ప్రభుకి సాదృశ్యమైన కాబట్టి ఏ స్ప్రవే చెప్పాలో వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ గౌరవ్య రక్తంలో మహా గుండా బయటకు వాళ్ళ వాళ్ళ వస్త్రాలు అప్పుడు తూక్కొని అంతవరకు మురికి వస్త్రాలు అవి పోవాలంటే మంచి వస్త్రాలు వేసుకొని పోతాడు ఓడన్నా మురికి వస్త్రాలు ఓడేసుకొని పోడు మంచి ఇస్త్ర వేసుకొని టిప్టాక్ వెళ్తారు కానీ గొప్ప జన సమూహము వాత వాళ్ళ వస్త్రాలన్నీ ఎప్పుడు ఉత్తుక్కుంటున్నారు మహాశ్రమల గుండా వెళ్ళి హత సాక్షులై అప్పుడు వస్తున్నారు ప్రభు గారికి కానీ మనం క్రిస్తులైన మనసును కలిగిన వాళ్ళం కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరం విని మనము మన దేవుటిని చక్కపరుచుకున్నాం కాబట్టి మనం మేలుకున్నాం కాబట్టి పెండ్లి విందులోనికి మనం ఆ గదిలోనికి వెళ్ళిపోయినాం మనం వెళ్ళిపోయినాక తలుపులు మోయబడ్డాయి అప్పుడు బుద్ధి కన్యకలు వచ్చారు నీ సేవా పరిచర్య బుద్ధి లేని ఈ విషయాలు చూపించడమే కాబట్టి బుద్ధిగల గల కన్యక లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం బుద్ధులేని కన్యక గొప్ప జన సమూహానికి సాదృశ్యం వారు క్రొత్త మనసు ఎప్పుడు పొందుతున్నారు చివరికి పొందుతున్నారు కానీ మనం ఎప్పుడో పొందుకొని క్రీస్తు కలిగిన మనసును పొందుకున్నాం మనసు నుంచి క్రీస్తు కలిగిన మనసు ఇది ఒక జర్నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణిలో ఉన్నావు ఇంకొత్త మనసు అనుభవం దగ్గరనే ఉండిపోయినావా ఎర్ర సముద్రము దాటినాక ఎవరిద నది కూడా దాటాలా అది జర్నీ ఆత్మీయ జీవితంలో ప్రయాణం ఎర్ర సముద్రము దాటడము అనేది బాప్తిజమానికి సాదృశ్యం అయితే యువర్ధన్ అనేది దాటడము పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం అని పౌలు జ్ఞాపకం చేస్తాడు యువర్ధన్ దాటినాక చివరికి పాలు తెల్లు ప్రవచ్చ దేశాలు అడుగు పెట్టాలంటే నీకు అగ్ని అభిషేకం అవసరం ఇది మూడవ దశ కాబట్టి ఈ మూడు అభిషేకాలకు సంబంధించింది లేక బాప్తిజమానికి సంబంధించిన విషయాలు మనం అనేక పర్యాలు ధ్యానించినాం క్రీస్తు కలిగిన మనసు నీకు రావాలంటే నువ్వేం చేయాలనే త్వరలో అవన్నీ మీకు చూపించేస్తాను మొదటిదిగా ఈ విషయం అర్థం చేసుకోవాలా ఏంటంటే క్రీస్తు కలిగిన మనసు అంటే ఏంది క్రీస్తు కలిగిన మనసు అంటే దేవుని యొక్క దృష్టి అని అర్థం చేసుకోవాలా ఫస్ట్ పాయింట్ అంటే దేవుని యొక్క కనుచూపు అంటే ఆయన కనులతో నువ్వు ఈ లోకాన్ని చూడలేవు ఇదంతా పాపపూరితమైంది అదే రీతిగా నువ్వు పరలోకపు దర్శనాలు చూడాలంటే ఉదాహరణకి పౌలు జ్ఞాపకం చేస్తాడు ఆయన మూడవ ఆకాశానికి వెళ్ళి చూసిండు అంటే మొదటి ఆకాశం దాటిపోయింట్ రెండవ ఆకాశం దాటిపోయింట్ మూడవ ఆకాశం వరకు పోయింట్ ఆయన ప్రతి ఆకాశంలో చూసినది ఏంది అంటే అంటే ప్రతి ఆత్మీయ జీవితాలు ఇవన్నీ రకరకాల ప్రపంచాలు మల్టీవర్స్ అంటాం ప్రకటన చెప్తుంది ఈ లోకము యూనివర్స్ కాదు మల్టీవర్స్ అంటది మల్టీవర్స్ అంటే రకరకాల ప్రపంచాలు ఉన్నాయి దేవుని సృష్టిలో మనకు తెలిసింది ఒకటే ప్రపంచం ఈ లోకపు ఈ భూమి కానీ ఆత్మీయ స్థితిలో గెహాజీకి చూపిస్తాడు ఎలిషా తండ్రి వీడికి వీడు చూడగలడేమో ఆత్మీయ ప్రపంచాన్ని వీలైతే చూపించు అంటాడు వీడు చూడగలడో చూడగల చూడగలడో అని చెప్తున్నా అంటే ఆత్మీయంగా ఎంత బలహీనత ఉండడం ఎలియా జ్ఞాపకం చేసుకుంటుంది అక్కడ ఎలిషా జ్ఞాపకం చేసుకుంటు ఎలిషా తెలుసు గెహాజీ ఆత్మీయ స్థితి బహు బలహీనంగా ఉంది ఎందుకంటే ఆయన శారీరకంగా ఉన్నవాడనే కానీ ఒక అవకాశం ఇచ్చిండు ఒకవేళ వీడికి నిజంగా ఆత్మీయ కనులు దేవుడు వీడు ఆత్మీయ ప్రపంచాన్ని చూడగలడా అంటే ఆయన కనులు తెరవబడ్డప్పుడు గెహాజీ చూసిండు సైన్యములు రథములు అగ్ని రథాలు దేవుని దూతలు కడ్గలు పట్టుకొని సిద్ధపడినారు అదొక ఆత్మీయ ప్రపంచము నువ్వు నేను చూడాలా వాటిని కూడా విహాజిలాగా కాదు నువ్వు లాగా ఎలిషా లాగా ఉండి చూడగలగాల క్రీస్తు కలిగిన మనసు ఉంటేనే కాని క్రీస్తు చూసినట్లు నువ్వు చూడలేవు ఎందుకంటే నీ మనసే నీ కండ్లు శారీరకమైన కండ్లతో ఈ లోకాన్ని చూస్తావు కానీ ఆత్మీయ ప్రపంచాన్ని చూడాలంటే క్రీస్తు కలిగిన మనసు ఉంటేనే నువ్వు వీటిని చూడగలవు ముఖ్యంగా నేను చెప్తా ఉంటాను ఆయన మనసు లేకపోతే ఆయన నోట్ల నుంచి వచ్చిన వాక్యాలు నీకు అర్థం కావు ఏదో చెప్పుకుంటా పోతాము ఏదో వినుకుంటా పోతాం ఏదో చదువుకుంటా పోతాం కానీ అందులోని లోతు ఎత్తు పొడలు నీకు ఏమీ తెలదు ఎంత ప్రేమమయమైంది అనేది ఆయన వాక్యం కాబట్టి క్రీస్తు కలిగిన మనసు ఆయన దృష్టికి సంబంధించింది లేక ప్రభు యొక్క కంటి చూపుకి సంబంధించింది కాబట్టి ప్రపంచాన్ని చూడాలా అంటే ఆత్మీయ ప్రపంచాన్ని ముఖ్యంగా పర్లోకపు దర్శనాలు నీకు కావాలా నీకు క్రీస్తు కలిగిన మనసు బహు ప్రాముఖ్యమైంది అందుకే చూడండి ఈ రెండు మనసులు ఎట్లా కొట్లాడతాయి రోగి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాన నేను చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ముఖ్యంగా ఏంటంటే సేవా జీవితంలో మనం వాక్యాన్ని ధనిస్తే పరిస్థితిని గమనించాలా పరిస్థితిని విశదీకరించాలా కానీ సొల్యూషన్స్ కూడా ఇవ్వాలా నేను ఇప్పుడు ఏం చేయాలా పేతురు కాలంలో మనం ఆ పోస్తకారంలో చూస్తాము పేతురు అంతా చెప్పినాక సహోదరులారా ఇప్పుడు మేము ఏం చేయాలా అని వాళ్ళు ప్రశ్నేసింటారు క్రింద ఉన్న వాళ్ళు మంది మీలో ప్రతివాడు వాడు మారుమన్స్ పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడు ఏసుకరిస్తున్నావునా పాపసం పొందడి అని చెప్పిండి ఆయన పావు పేతురు రక్షణ సువార్త మొట్టమొదటి సృష్టిలో కాబట్టి మారుమన్స్ పొంది పాపాక్ష నిమిత్తమై ప్రతి వాడు ఏసుక్రీస్తున్నా పాపసం పొందాలా విధానం అట్లనే నువ్వు చెప్పినప్పుడు కూడా ఆ కనివిప్పు కలగాల మనుషులకి సువార్త ప్రకటించినప్పుడు వాక్యం చెప్పినాడు ఇప్పుడు నేను ఏం చేయాలా బ్రదర్ నేనేం చేయాలా సిస్టర్ నేనేం చేయాలా నేనేం చేస్తే ఆ వాక్యం నా జీవితంలో నెరవేరుతుంది అన్న ప్రశ్న అవసరం ఎందుకంటే చాలా చాలా కాలం వినేషణాం చాలు ఇంకా వాక్యాలు ఇప్పుడు పాటించే టైం ప్రాక్టీస్ చేసే టైం ఇది క్రైస్తవ జీవితము పాటించే జీవితం కేవలం విని అద్దాలు చూసి వెళ్ళిపోయే జీవితం కాదంటాడు కదా యూహాను యాకోబు పత్రికలో కాబట్టి అద్దంలో చూసి అవతలకు వెళ్ళిపోయే జీవితాలు కావు విని వాటిని పాటించి అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకున్నాకనే మనం ప్రకటించాల క్రీస్తు కలిగిన మనసు లేకపోతే నీకు పర్లోకపు దర్శనాలు రావు పర్లోక నీకు వచ్చి చూడలేవు నాకు ఎన్నో ఉన్న అనుభవాలు ఏదో గొప్పగా చెప్పుకోను అవసరం లేదు కూడా చెప్పుకోవడానికి కానీ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే నేను చేయగలిగినాను కాబట్టి మీరు కూడా చేయగలరు అని చెప్తున్నాను నేను ఎట్లయితే రాత్రులు గంటలు గంటలు ప్రార్థనలు వచ్చిండేవాడిని ఆ రీతిగా కూర్చడం వలన నేను చూడగలిగినాను లేకపోతే చూడకపోయేవాణి నేను నీకు క్రీస్తు కలిగిన మనసు లేకపోతే ఏమవుతుందంటే ఈ మొదటి మూడు మనుషులై వస్తాయి నీకు ప్రకృతి సహజమైంది లేకపోతే లోకతీతమైంది లేకపోతే అప్పుడే నీకు ఆసక్తి వస్తుంది ప్రార్థన ప్రభానా పాపాలు క్షమించు మళ్ళా రేపటి నుంచే రొటీన్ లైఫ్కి వెళ్ళిపోతుంది మూడో గుంపు కానీ క్రీస్తు కలిగిన మనసు ఏం జరుగుతుంది చూడండి రోణ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ఇది బహు ప్రాముఖ్యమైంది ఇప్పుడు ఎట్లా అనేది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మొదటి రెండు గుంపులవి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు చూడండి ఈ విషయం ఆయన చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి మనసు మీ మనసు మారాలా ఎట్లా మారాలా నూతనంగా కాబట్టి మీ మనసు మారి ఒక దశ నుంచి ఇంకో దశ ఎప్పుడైతే మీ మనసు మారుతుందో అంటే మూడవ గుంపు నుంచి నువ్వు బయటకు వస్తావో నూతన మగునట్లు అంటే నూతన ఇది నాలుగవ గుంపు అన్నట్టు గుంపు నూతనంగా మారి రూపాంతరం పొందే గుంపు అంటే ఏసు ఏ రీతికైతే రూపాంతరం పొందిండో నాలుగవ గుంపు కూడా రూపాంతరం పొందుతుంది ఎప్పుడు మనసు మారితేనే కాబట్టి ఇవి మనసు మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మీరు ఈ లోక మర్యాదను ఇది నేను ఎన్నిసార్లు మీకు చెప్తా ఉంటాను అయ్యో ఏమైపోతుంది అంటే లోకాతీతమైన తలంపు ఏం చేయాలా బ్రదర్ ఇప్పుడు నేను అంటే లోకాతీతమైన తలంపు ఆయన ఆలోచన కర్త కదా ఆయన ఇస్తాడు నీకు ఆలోచన ప్రవ్వా నేను అయోమయ స్థితిలో మీరు ఆలోచన కర్త ఇప్పుడు నాకు ఆలోచన నేను చెప్పేది ఏంటంటే ప్రార్థననే సొల్యూషన్ అని చెప్తున్నా ప్రతిదానికి ప్రార్థన చెయ్యాలా మోకాల మీద ఉండాలా ప్రార్థన చేయాలా లేచి వెళ్ళిపోవాలా పోయి క్రియాని క్రియారూపకంగా చూసుకోవాలని ఈ విశ్వాసాన్ని కాబట్టి ఈ లోక మర్యాద మనల్ని సమూల నాశనం చేస్తుంది క్రైస్తవ జీవితం ఎందుకు అంతకంతకు చెడిపోతుంది అంటే ఈ లోక మర్యాదను అనుసరిస్తుంది ఎవడేమనుకుంటాడో అయ్యో ఈ మర్యాద బహు ఎక్కువ ఈ మధ్యలో కాబట్టి ఈ లోక మర్యాదను ఆచరిస్తే అంటే అర్థం ఏంటంటే ఈ లోకపు విధానాలు మర్యాద అంటే విధానాలు ఆచారాలు ఈ లోకపు విధానాలు ఆచరించడం వలన నీకు ఏది ఉత్తమమైన తెలవలేకపోతుంది ఏది అనుకూలం తెలవలేకపోతుంది ఏది సంపూర్ణం మీద దేవుని చిత్తం మీద తెలకపోతుంది అది పరీక్షించమంటుండ కదా చెప్పు ఎంత కాలం పరీక్షించినను దేవుని చిత్తాన్ని ఉదాహరణకి నేను చెప్తాను పరీక్షించడం అంటే నా పిలుపు దేని సంబంధించింది ప్రభు నేను పరిశీలించుకోవాలా కదా అడగాల మోకాలండి ప్రభ నా పిలుపు ఎటువంటిది యాజక ధర్మమా లేక బోధించే పిలుప నాది ఎటువంటి పిలుపు ప్రభు సువార్థికుని పని చేసే పిలుప అది నీవు పరిశీలించమన్నాడు పరీక్షించుకోమన్నాడు డైరెక్ట్ అడుగుతారా డైరెక్ట్ అర్థ కదా దేవుడు కానీ నిన్ను అడుగుతున్నాడు నువ్వు పరిశీలించుకోకూడదు చెప్పాడు ప్రతి దానికి డిపెండెంట్స్ అంటాం ఇష్టం క్రైస్తవ జీవితం అట్లా తయారైంది ప్రతి ప్రతి చిన్న సమస్య వస్తే దేవుడి మీద ఆరపడుతున్నాం కానీ దేవుడు నువ్వు అన్నిటినీ గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవాలా రూపాంతరం పొందే స్థితి అంటే ఎట్లా చెప్పండి ఈ డిపెండెంట్గా నువ్వు ముందుకు పోవాలా గొప్ప జనోత్సం ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆరపడతూ ఉంటారు కానీ అన్నాడు ముందుకు వెళ్ళిపోండి ముందుకు వెళ్ళకపోతే మాటకు కాదు కాబట్టి సంపూర్ణంగా మనము మార్పు చెంది రూపాంతరం పొందాలా మీ మనసు నూతనంగా మారాలా నూతనమైన మనసు నుంచి రూపాంతరపు జీవితానికి నువ్వు ముందుకు వెళ్ళిపోవాలా అని జ్ఞాపకం చేసింది కాబట్టి ఎట్లా నువ్వు మార్చుకుంటావు బి బీ ట్రాన్స్ఫామ్డ్ ఇంగ్లీష్ లో బట్ బీ ట్రాన్స్ఫామ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ దాన్ని క్రొత్తగా చేసుకోవాలా ఆ రీతిగా ఉంటేనే కానీ నువ్వు ట్రాన్స్ఫిగరేషన్ లేక ట్రాన్స్ఫార్మేషన్ లేక రూపాంతరం అన్న అనుభవంలోనికి పోలేవని జ్ఞాపకం చేస్తుంది ముఖ్యంగా పాయింట్ నెంబర్ వన్ ఏందనేది నీ మనసుని ఎట్లా తీసేసి ఆయన మనసును ధరించుకోవాలా రోమ్ పత్రిక పన్నెండో అధ్యాయంలో రెండో మనం చూస్తున్నాం సొల్యూషన్ అది నువ్వు ఈ లోకాతీతమైన ఆసక్తి వారి ఆసక్తి చూపించద్దు అది మృతమైంది ఈ లోకపు జ్ఞానము మృతమైంది అందుకే ఎట్లా అది ఈ లోకాతీతమైన జ్ఞానము నీ యొక్క లేక ఈ లోకా ఈ లోకాతీతమైన ఈ లోకపు మర్యాద అనేది ముఖ్యంగా నేను చెప్తున్నా ఈ లోకపు మర్యాద ఎట్లా క్రీస్తు కలిగిన మనసు నుంచి నేను దూరపరుస్తుంది అది నేను చెప్తున్న పాయింట్ ఇక్కడ ఈ మనసు నూతనంగా మారినా కూడా లోకాతీతమైన ఆ యొక్క ఆచారాలు పాటించడం వలన లేక ఆ మర్యాద పాటించడం వలన ఏం జరుగుతుంది అంటే నీ మనసు మీద అది అటాక్ చేస్తుంది ఈ లోకపు జ్ఞానము జస్టిఫికేషన్స్ లాజిక్ సైన్స్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నీ మనసు మీద అటాక్ చేస్తాయి చేసి ఏం చేస్తాయంటే క్రీస్తు కలిగిన మనసు నుంచి నేను దూరపరుస్తుంటాయి అవి అది నేను బహుగా ప్రభావితం చేస్తుంటారు అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా మీకు మీ శరీరం శరీర కార్యములు ఎందుకు స్పష్టంగా అయిపోతున్నాయి అంటే నీ మనసు లోకాతీతంగా తయారవుతుంది కాబట్టి ఉదాహరణకి టీవీ టీవీ చూడాలా టీవీ కొనుక్కుంది ఎందుకు చూడని కదా అంటారు అవును చూస్తే ఏమవుతుంది నీ మనసు మారుతుంది ఈలోకీతంగా అది నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది అది చూసేది నువ్వు ఏం చూస్తున్నావు నిన్ను ప్రభావితం చేస్తుంది చేసి ఏం చేస్తుందంటే నీ మనసులోనికి అది ఎంటర్ అయ్యి నీ మనసులో నుంచి నీ హృదయం అనే ఆ బలిపీఠం దగ్గర పోయి అది తిష్టేసి కూర్చుంటుంది అంత ఎప్పుడు గ్రహించగలిగిన మనం ఈ మోసపు స్పిరిట్స్ ఇవన్నీ ఈ లోకాతీతమైన మాటలు ఎన్నో డోర్స్ ఓపెన్ చేస్తాయి దుష్ట శక్తులకు వచ్చి నీ శరంలో నీ హృదయంలో కూర్చుంటుంది అవి అందుకు మీ మైండ్ని అదుపులో పెట్టుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి డిఫెండ్ చేసుకోవాలి డెబ్బెస్ రాష్ట్ర పత్రికలు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా దీర్ఘంగా కానీ మీ మనసుని ప్రభావితం చేసేది ఏదో నువ్వు గ్రహించాలి ఎందుకంటే అది నీ మైండ్ లోనికి ఎంట్రన్స్ అన్నట్టు అది ఒక దారి ఆ దారిలో నుంచి అది పోయి నీ మనుషుల కూర్చొని నీ మనసులో నుంచి నీ హృదయంలో స్థిష్టసుకొని కూర్చుంటుంది అక్కడ సెటిల్ అయిపోతుంది మరీ చెడ్డ ఈ కొన్ని అది వాపస్ తిరిగి వచ్చిందంటే నీ మనుషులకు ఎంటర్ అయిందంటే మరీ ఏడు చెడ్డ వాటిని తీసుకొస్తుంది ఆ ఏడు ప్లేజెన్ ఒకటి ఎనిమిది దుష్ట ఆత్మలొచ్చి నీ హృదయంలోంచి కూర్చుంటే నువ్వు బహు శారీరకంగా తయారైపోతావు శరీర కోరికలన్నీ తీర్చుకుంటా ఉంటావు కాబట్టి సైతానికి తెలుసు నీ శరీరమే నీ యొక్క శత్రువు కాబట్టి నీ శరీరాన్ని వాడై వాడు కూడా ఒక శత్రువే కాబట్టి దాన్ని వాడుకుంటాడు ఎట్లా వాడుకుంటాడు అనేది నేను చూపించిన ఎట్లా వాడుకుంటాడంటే ఇంకొక ప్రభావితమైన మనిషే కావచ్చు వస్తువే కావచ్చు లోకంలోనిది ఏదైనా కావచ్చు మూడే కదా ఈ లోకంలో ఉండే అడిగి నేను ప్రవర్తన చేశాడు వస్తువులు రెండవది పరిస్థితులు మూడవది మనుషులు పరిస్థితులు లేక వ్యవస్థ కూడా కావచ్చు కాబట్టి పరిస్ వస్తువులు వ్యవస్థ మనుషులు ఈ మూడే సృష్టిలో ఉన్న ఇంకెంతకంటే మించిన ఏవి లేవు నీకు జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ మూడి మీద కంట్రోల్ తీసుకోవాల వాటికి బానిస కావు అన్నట్టు ఏ వస్తువుకి బానిస కావు చూస్తే పెంట కుప్పగా తీర్చుకుంటావు మొబైల్ ఫోన్స్ కావచ్చు మ్యూజిక్ సిస్టమ్స్ కావచ్చు కంప్యూటర్స్ డిజిటల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు అది ఏదైనా కావచ్చు లోకం మోటార్ బైక్స్ కావచ్చు కార్స్ కావచ్చు గృహాలు కావచ్చు ఏవైనా వస్తువులు అవి ఎట్టి పరిస్థితుల్లో నీ మనసుని ప్రభావితం చేయొద్దు బిర్యానీ చూసినప్పుడు నువ్వు ప్రభుత్వం పొందవు అనేక పర్యాాలను మీకు హెచ్చరిస్తూ ఉంటాను ఎక్కడ చిన్న చిన్న వాటిలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నీ మనసు నీ నువ్వు అదుపులో పెట్టుకోగలవు మనం చూపిస్తాం కొంతకాలం కిందట ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నాయంటాడు అంటే వాళ్ళకి తెలుసు ఎట్లా కంట్రోల్లో పెట్టుకోలేవాలని వారు కానీ ఈరోజు ఎందుకు మనం కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నామంటే నీ ఆత్మ నీ లేదు దానికి నువ్వు సరెండర్ అయిపోయినావు ఎవరికి ఈ లోక ఆత్మకి దుష్టునికి ఆ సరెండర్ అయిపోయినావు కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే నీ శత్రువే నీ నీ నీ శరీరమే నీ అది పాయింట్ నువ్వు గ్రహించాల దాని కోరికలు తీర్చుకోవడానికి దాని దాన్ని ప్రభావితం చేయడానికి వరకు నీ యొక్క ఇంకొక శత్రు వాడు సైతాన్ వాడేం చేస్తుండు ఇంకొక శత్రు నీ క్రియేట్ చేస్తుండు నీకు అంటే నీకు ముగ్గురు శత్రువులు అయిపోయినారు ఇప్పుడు కాబట్టి ఆ ముగ్గురు శత్రువులను ఎదుర్కోవాలంటే నీకు ఎంతగా శక్తి అవసరం అందుకు గొప్ప జనసమూహం జరుగు పాట పడిపోతున్నారు అనేది మొదటి గురుంపులు ఆటోమేటిక్ గా తెలుసు ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ లేదు ఇంద్రియ నిగ్రహాలు వాళ్ళకి అసలే ఉండవు మనో లేదు వాళ్ళకి అందుక ఆటోమేటిక్గా పడిపోతారు ఎప్పుడు లా లా అడుగుతూనే ఉంటారు చేతులు జాపి ఏ రోజు కూడా ఇచ్చే చేతులు కావా అవి తీసుకుండే చేతులు అన్నట్టు దేవుడి నుంచి కానీ నువ్వు దేవునికి ప్రతినిధిని ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావా తీసుకునే స్థితిలో ఉన్నావా నువ్వు ఇంకా తీసుకునే స్థితిలో ఉన్నావా అంటే మార్పు రూపాంతరం పొందలేదన్నట్టు నువ్వు మెల్కి సదగ రాలేదన్నట్టు లేబీ క్రమం ఎప్పుడు తీసుకుంటాడు పైసలు మనుషులు ఏం తీసుకొస్తారు పశువుల పశువులను తీసుకొస్తారా పక్షులను తీసుకొస్తారా మాంసం తీసుకొని వస్తారా వాళ్ళ ఆ యొక్క విత్తనాలు తీసుకొస్తారా గోధుమలు తీసుకొస్తారా బార్లి తీసుకొస్తారా ఇంకేమన్నా పంటలు తీసుకొని వస్తారా ఇదే చూ లేబీ అంతా దానికి సంబంధించి దశమ భాగంలో తీసుకొస్తారా కానుకలు తీసుకొస్తారా అర్పణలు తీసుకొస్తారా లేవీ ఆశించేది వాడి మనసు అంతా లోకాతీతంగా అరే నువ్వు యాజకునివి నువ్వు యాజకత్వం చేయాల్సింది పోయి నీ అందుకు అనడు మీరంతా మెల్కీ సెదక్ క్రమంలోనికి రావాలని హెబుల్ రాష్ట్రపత్రికలు నేను చూపించిన మీకు అనేక పర్యాదు పాతవి గతించినాయి లేవి యాజకత్వం గతించింది ఇప్పుడు మెల్కీ యాజకత్వం నడుస్తుంది మెల్కీ అంటే ఆయన రాజు మరియు యాజకుడు యాజకుడు దేవుని యొక్క సేవ చేయాలా రాజు ప్రజల పరిపాలన చేయాలా రాజు యోందరికీ బిచ్చం అడగాడు బిచ్చం వేస్తాడు కానీ రోజు అంత అడుక్కుండే జీవితం తయారైపోయింది ఎందుకు అంటే ఈ ఒకటే పాయింట్ క్రీస్తు కలిగిన మనసు వాళ్ళు గ్రహించలేదు పొందుకోలేదు సైతాను ఎట్లా వాడుకుంటున్నాడని నీకు చూపించిన మొదటిది నీ సొంత శరీరమే నీ శత్రువు రెండవది నువ్వు ఎవరితో సహవాసం చేసినవో వాడు రెండవ శత్రువు ఎందుకంటే వాడు నిన్ను ఈ లోకాతీతంగా తీసుకెళ్తుండడు కాబట్టి అందుకే విశ్వాసులు విశ్వాసులతోనే పొత్తు అనేసి ఎందుకు పౌలు జ్ఞాపకం చేసిందంటే అది కారణం నీకు రెండవ శత్రువు మాయమైపోతాడు అన్నట్టు మొదటి శత్రువు అయితే నీతో పాటు ఎప్పుడు ఉంటాడు ఈ కాలం ముగించుకుండేంతవరకు ఈ లోకంలో కానీ ఆ మూడవ శత్రువు నీ దగ్గరికి రావాలంటే రెండవ శత్రు ద్వారానే రావాల అది ఆ రెండవ శత్రువు ఒక మనిషే కావచ్చు వస్తువులే కావచ్చు లేక వ్యవస్థలే లేక పరిస్థితులే కావచ్చు అయోమయ స్థితిలో నువ్వు రావచ్చు అది నేను వాడుకోవచ్చు డోర్స్ ఓపెన్ అవుతున్నాయి నీ మైండ్లోకి ఒక్కసారి వచ్చి వాడు నీ మైండ్లోకి వచ్చింటే నిన్ను పని పలు విధాలుగా అట్లా నువ్వు చెడిపోతూ ఉంటావు కాబట్టి నవీన స్వభావం నవీ నవీన స్వభావం ధరించుకోవాలా అంటే నువ్వు చేయాల్సిన అది వేరే మార్గమే లేదు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు చేయాల్సిన పని ఏంది ఈ లోకపు ఆచారాలని పక్కకు పెట్టేసేయాలా దీనికి రెండు మూడు నిమిషాలలో వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా ఈ లోకపు ఆచారాలని పక్కకు పెట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో అది మనం పొందుకోలేం అందుకే రోమిల రచన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఈ నాలుగు గుంపుల గురించి బహుతేటగా చెప్తా ఉంటాడు ఎనిమిదో అధ్యాయము అంత పరిశుద్ధాత్మక సంబంధించిన విషయాలు రాయబడ్డాయి అక్కడ రోమిల పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం ఎక్కడ చూస్తున్నామంటే మూడో వచనం నుంచి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి పాప పరిహారతం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంలో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాను కాబట్టి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం తీసుకోవాలా మీ మనస్సు ఎక్కడ ఉంటుంది రూపాంతరం మనసు ఎక్కడ ఉంటుంది పొందని మనసు ఎక్కడ ఉంటుంది పొందని మనసు ఐదో వర్షాలు తీస్తున్నాం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు వీళ్ళకి క్రీస్తు కలిగిన మనసు ఉండదు ఇది అనులకు చెప్పిన వాక్యం కాదు రోమా సంఘానికి చెప్పిన వాక్యం అంటే క్రైస్తవులకు చెప్పిన వాక్యం క్రైస్తవులు ఎట్లుంటారంట శరీర అనుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారంట కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు కాబట్టి ఎంతగా ఆత్మ ఆత్మ విషయంలోనే మనం నేర్చుకున్నాం ఈ రోజు వర్క్ మీ జీవితంలో 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఎవరు ఉన్నావు అనుకో నువ్వు ఈ రోజుకి నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది నీ ఆత్మీయ అనుభవాలు ఎట్లా ఉన్నాయి 20 ఇయర్స్ క్రితం ఉన్నట్లే ఉన్నాయా నువ్వు చెప్తున్న వాక్యంలో మార్పులు ఉన్నాయా ఆత్మీయ స్థితిలో ఎంత లోతుకి ఎంత ఎత్తుకి నువ్వు ఎత్తగలిగినవు ఎలిగి ఎదిగలిగినావు అంతకుముందు చెప్పిన ఇరవై సంవత్సరాల క్రితం చెప్తున్న ఈ రోజుకి చెప్తున్నావా అంటే నువ్వు ఆత్మానుసారంగా ఆత్మానుసారమైన విషయం అందు ఆసక్తి పెట్టలేదు అన్నట్టు నువ్వు ఇంకా శరీరానుసారమైన మనసే పెడుతున్నావు అందుకే ఐదో వర్షపు చివరి భాగంలో గొప్ప సమూహం ఎందుకు అందరు మరణిస్తారంటే శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం రెండు రెండు బెనిఫిట్స్ అవి ఆత్మానుసారంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు సమాధానం ఉంటుందంట అంటే వాడు ఎప్పుడు భయపడడు ఎట్టి పరిస్థితుల్లో అనుమానించడు రేపు ఏం జరుగుతుందన్న భయమే ఉండదు వాడికి ఎందుకంటే వాడు వీటన్నిటినీ రుచి చూసి తెలుసుకున్నాడు కాబట్టి ప్రతి దాంట్లో వాడు డిస్టర్బ్ కాడు సమాధానంగా ఉంటాడు షేప్ గాడన్నట్టు అందుకే గొప్ప జన సమయం ఎందుకు అందరూ మరణించాల్సి వస్తుంది అంటే ఏడో వర్షాలు చెప్తున్నాడు ఏలైనగా మనసు దేవునికి విరోధమయ్యున్నది కాబట్టి మరణించాల్సి వస్తుంది అది లోబడదు కాబట్టి మరణించాల్సి వస్తుంది శరీర స్వాభం గల వారు దేవుణ్ణి సంతోషపరిచ నేరరు అందుకే గొప్ప జన సమూహము ఎంతగా ప్రార్థించినా ఏడిచినా ఉపాసలున్నా దేవుని సంతోషపరచలేదు అది ఎందుకంటే అది ఇంకా ఈ లోకాతీతంగానే ఉంది వాడి ప్రార్థన అంశంలన్నీ లోకాతీతమైన ప్రార్థనా అంశంలో ఆత్మానుసారమైనవి ఒకటి ఉండవు కాబట్టి దేవుని ఆత్మ పొందుకుంటే నీ కానీ ఆత్మ స్వభావం మనం పొందుకోలేం కానీ అది ప్రతిరోజు అనుభవపూర్వకంగా పొందుకోవాల్సిందే ఒకసారి పరిశోధన పొందుకొని ఇంటి తరగుంటే కాదు ఆయన మనసు ఎట్లా ధరించుకోవాలా అన్న విషయాన్నే మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం శరీరానుసారంగా జీవించే మనుషులు ఎట్లా ఉంటారు రో మొదటి కొరితలు రాసిన పత్రిక రెండో కొరింతలు పత్రిక పదవ అధ్యాయంలో కొంతకాలం కిందట మనం చూసినాం వీటన్నిటిని రెండో కొరింతలు పత్రిక పదవ అధ్యాయంలో రెండవ వర్షంలో చెప్తున్నారు పౌలు వీటన్నిటిని ఆత్మీయ స్థితిలో అయినా మూడో ఆకాశంలోనికి లేక మూడవ ఆత్మీయ ప్రపంచంలోనికి అడుగుపెట్టిన వాడు అక్కడ రకరకాల విషయాలను చూసిన వాడు రకరకాల జీవరాశ్రం చూసిన వాడు తెహెచ్కేలు అయితే ఎరితికి చూసిండు రకరకాల జీవరాశులని తన పుస్తకంలో తన గ్రంథంలో రాసుకున్నాడు ధాన్యాలు ఎరితికి అయితే రకరకాల ఆ జీవరాశ్రం చూసిండు ఆత్మీయ ప్రపంచాలలో యోహాను భక్తుడు ప్రడం రాసినప్పుడు అక్కడ చూసిండు ఆ నాలుగు జీవులని అదే నేను మీకు ఎన్నిసార్లు కొంతకాలం కిందట జ్ఞాపకం చేసిన ఆదాము హవలను సృష్టించక ముందే మనిషి అనేవాడు ఉన్నాడనేది నేను చూపించిన వాక్యంలో అది ఏహెచ్కల్ గ్రంథంలో చూపించింది దేవుడు అక్కడ మనుష్య స్వరూపం సింహబు ముఖము దాని తర్వాత ఎలుగు ముఖము ఇవన్నీ అక్కడ మనం చూసినాం దూడ సారీ ఎలుగు కాదు దూడ దూడ ముఖము ఆక్స్ దాని పక్షిరాజు ముఖం ఈ నాలుగు ముఖాలున్నాయి అక్కడ అంటే ఆదమ వాళ్ళు సృష్టించబడక ముందే మనిషి ముఖం అక్కడుంది పరలోకంలో కాబట్టి ఈ లోకంలో అది ప్రతిబింబం నిజస్వరూపము పరలోకంలో ఉంటే ఈ లోకంలో ఉన్నాయి అక్కడ ఉన్నది ఆవు ముఖం అక్కడ సింహం ముఖం పక్షిరాజు మొహం అక్కడ ఆ జీవులు అక్కడ అంటే అది వింత రకమైన జీవులది కనిపిస్తుంది వీళ్ళకి అంటే ఆ ప్రపంచాలు వేరే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనకి కాబట్టి క్రీస్తు కలిగిన మనసు ఉంటే క్రీస్తు కలిగిన కనులు నీకు వస్తాయి అప్పుడు నువ్వు ఈ లోకాలు చూడగలవు ఒక్కసారి ఒక్కటి అనుభవం ఒక్కసారి నువ్వు ఆ దర్శనం చూడగలిగితే ఫినిష్డ్ ఇంకా నీ జీవితము ఇక్కడ మీద ఎన్నటికి ఈ రీతి ఉండనే ఉండదు అక్కడ చూడండి ఒకసారి శరీర ప్రకారం రెండవ వచనం మొదటి రెండో కొరితలు వచ్చిన పత్రిక రెండవ వచనంలో శరీర ప్రకారం నడుచుకుని వారమని మమ్మూను గూర్చి కొందరు అనుకుంటున్నారు కార అటు వాడి వల్ల నేను తెగించి కాఠిన్యంగా చూపవాలని తలంచుకొని చిన్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకున్నట్లు చేయడని మీ నేను మిమ్మల్ని బతిమాలుకొని ఏమని చూడండి మేము శరీరధారులమై నడుచుకొని చిన్నాను యుద్ధము చేయము అది పాయింట్ అన్నట్టు కాబట్టి ఆత్మ స్వ స్వరూపంగా ఉన్నవాడు ఎప్పుడు శరీర యుద్ధం చేయడంట శరీర ఉన్నవాడే శరీర యుద్ధం చేశాడంట అంటే ద్వేషాలు కొట్లాడలే వచ్చినప్పుడు చరిత్ర కొట్లాడుకుంటారు గుద్దుకుంటారు తనుకుంటారు రక్త ప్రాతం అన్నట్టు మనం కొట్లాడుతుంది శరీర సంబంధంతో కాదనేది కూడా ఎఫ్ఎస్ఆర్ ఆసుపత్రిలో పౌలు జ్ఞాపకం చేస్తారు మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావు చూడండి నువ్వు వాడే యుద్ధానికి సంబంధించిన సామాగ్రి శరీర సంబంధమైనవి కావంట కానీ దేవుని ఇదట దుర్గంలో బలము కలవయి ఉన్నవి వీళ్ళ దగ్గర ఉన్న మన ఈ ఆత్మ ఆత్మస్వరూపుల దగ్గర ఉండే దుర్గం ఆ యొక్క యుద్ధోపకరణంలో ఎటువంటి చీకటి శక్తులను ఎటువంటి గంభీరమైన శక్తులనైనా పడగొట్టగలదంట దుర్గంలోని ఎంత పెద్ద ఆటంకాలున్నా ఎంత పెద్ద బలమైన వస్తువులు ఉన్న మనుషులున్నా జీవరాశులున్నా వాటన్నీ పడగొట్టగలంట బలం ఉంటుందంట ఆత్మస్వరూపంగా కాబట్టి నువ్వు ఆత్మస్వరూపిగా ఉంటే నీకు ఎక్కడ బలం ఉంటుంది ముఖ్యంగా ఐదవ వర్షంలో నాకు బహుగా ఆశ ఆశ కలిగిన వాక్యమది నా జీవితాంతము ఇది నేను పాటిస్తనే ఉంటాను ఎక్కడ పోయినా కానీ ఎవరైనా మాట్లాడుతుంటే అరే వీడు శరీర స్వభావంగా మాట్లాడుతున్నాడు వీటికి ఎట్లా నేను కౌంటర్ ఇవ్వాలా అన్నిలే దేవుని బిడలే కావచ్చు వచ్చి నా తను మాట్లాడుతున్నా ఎట్లా నేను టోటల్లీ మళ్ళా వాక్యంలో తీసుకొని పోవాలా సంభాషణ ఎట్లున్నావు బ్రదర్ ఈ లోకాతీతమైన మన మర్యాద అది పొద్దున్న లేస్తే హలో బ్రదర్ ఎట్లున్నావు బ్రదర్ హలో సిస్టర్ ఎట్లున్నావు సిస్టర్ నా మంచినే ఉన్నాను బ్రదర్ మంచినే ఉన్నాను ఎక్కడ నువ్వు దేవుని వాక్యాన్ని వాడినావు దేవుని పేరు ఎక్కడ తీసుకున్నావు ప్రభు కృప వలన నేను మంచిగున్నాను సిస్టర్ దేవుని దయవల్ల నేను మంచిగా బ్రదర్ అని చెప్తా ఎవరికైనా కానీ ఆన్యులకే కానీ వాళ్ళు ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అట్లాంటి బోధన అటువంటి మాట తీరు అరే ఏంది నేను ఇట్లా అప్పుడు నేను చెప్తా ఈరోజు నువ్వు బ్రతికినావంటే దేవుని కృపనే కాదా అంట ఆరే అవును కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ అంటారు ఎంతోమంది చచ్చిపోయినారు కదా కరోనా వైరస్ ద్వారా మళ్ళీ నువ్వు బ్రతికినామంటే ఆయన కృప కాదా మళ్ళీ ఆయన కృప లేకుండా నైన్ తర్వాత వాడన బ్రతకగలడా అసాధ్యం కదా అందుకే ఈ పదవ అధ్యాయంలో ఐదవ వర్షంలో నా లైఫ్ అంతా దాని మీద నేను ఆధారపడినా ఎవరు ఏ ఆలోచన నాకు ఇచ్చినా నేను ఫస్ట్ ఏం చేస్తాను తెలుసా ఈ వాక్యం గుర్తు చేసుకుంటా మేము వితర్కంలను అంటే ఈ లోకపు బుద్ధి లోకంలో అందరు వితర్కం వితర్కం అంటే ఏం తెలుసా నేనే కరెక్ట్ తక్కిన లోకమంతా రాంగ్ ఐఎం ఓకే హోల్ వరల్డ్ ఈజ్ నాట్ ఓకే అది వితర్కం అన్నట్టు అంటే నేను చెప్పిందే కరెక్ట్ మీరంతా అబద్ధం అది ఎట్లా సాధ్యమైతుంది నేనే కరెక్ట్ మీరంతా రాంగ్ అంటే అరే అట్లా సాధ్యం అంటే నువ్వు దేవుణ్ణి అన్నట్టు వితర్కం అంటే అది వితర్కం అంటే ఏంటంటే నేను ఒక్కరిని కరెక్ట్ మీరంతా రాంగ్ అన్నట్టు అట్లా ఆర్గ్యూ చేసి అలసిపోతూ ఉంటారు ఈ లోకస్తులు అది గోపజనం బుద్ధి అన్నట్టు మొదటి రెండు గుంపులు కూడా అదే బుద్ధి ఉంటుంది కాబట్టి మొదటి మూడు గుంపులలో ఈ వితర్కంలో ఉంటాయి అందుకు నువ్వేం చేయాలంటే దేవుని గురించిన జ్ఞానము నీకు కావాలా దాన్ని వాడాలా ఎవ్వడు ఏది చెప్పినా దేవుని గురించిన జ్ఞానం వాడితే టోటలీ ఫెయిల్ అయిపోతారు వాళ్ళు నేను చూసిన ఫెయిల్ కావాలని కాదు కానీ నా మనసుని నేను కంట్రోల్ తీసుకొని ప్రొటెక్ట్ చేసుకొని నేను వాడుతున్నది వాడు ఫెయిల్ కాదు కానే కాదు నా తాత్పర్యం అందరూ పాస్ కావాలా అందరూ రక్షణకు రావాలా అందరూ ఎవరు దేవునికి ఇష్టం లేదు కానీ దేవుని గురించిన జ్ఞానమును చూడండి ఇప్పుడు బాగా మేము వితరకములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును ఈ లోకంలో ఉన్న ప్రతి నాలెడ్జ్ నేను చెప్తున్నా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి అది దేవుని జ్ఞానానికి జ్ఞానాన్ని అడ్డగించే జ్ఞానం ఏ మతమైనా కానీ దేవుని జ్ఞానాన్ని అడ్డగించే మతాలవి కాబట్టి వాటిని నువ్వేం చేయాలంట పడద్రోయాలంట దేవుని గూర్చిన జ్ఞానంను వితర్కంలో దేవుని గూర్చిన జ్ఞానంను అడ్డగించే ప్రతి ఆటంకంను పడద్రోసి ప్రతి ఆలోచనను ప్రతి ఆలోచనను ఈ లోకంలో నువ్వంతే నీ జీవితంలో నీ కుటుంబంలో నీ కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు నీ పిల్లల గురించి భర్త గురించి కుటుంబ బంధువుల గురించి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేయాలంట క్రీస్తుకు లో ఉన్నట్లు చెరపట్టాలంట దాన్ని పట్టించాలంట అట్లా నువ్వు చేయకపోతే అంట నీ జీవితం ఏమైతుందో ఆరో వస్తు మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదం చేయ సిద్ధపడి ఉన్నాం ఒక దినము నువ్వు తీరుపరివి ఈ లోకానికి ఆ స్థితికి నువ్వు ఈ లోకపు తర్కములను దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకంలో నువ్వు పడద్రోయకపోతే నువ్వు ఈ లోకానికి తీర్పు తీర్చలేవంట ఒకరోజు సింహాసనం నువ్వు దానితో పాటు కూర్చొని ఈ లోకానికి నువ్వు తీర్పు తీర్చావంట వాళ్ళు ప్రతిదండన వాళ్ళకి చేయడానికి సిద్ధపడి ఉండాలంటే ఇది ఒకటి నువ్వు నేర్చుకోవాల ప్రతి వితర్కంలో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఏ ఐడియానన్నా నేను పడగొట్టాల నేను అది తీర్మానిస్తున్నాను నా లైఫ్లో అందుకు ఈ బోధలన్నీ నేను చూస్తుంటాను అబద్ధ బోధలన్నిటిని పరిశీలిస్తూ ఉంటాను వాటిని డిస్ట్రాయ్ చేసి నేను నా దగ్గరికి చూపు అడుగుతారు కూడా మనుషులు మనుషులు హస్ట్ హార్డ్ హార్ట్ అయితే ఉంటారు కానీ నేను ప్రేమతో చెప్పుకుంటా ఎట్లా పడారు అందరు బాగున్నారా కుటుంబంలో అందరు బాగున్నారా వీళ్ళంద దేవుని పెట్టి దేవుని ప్రార్థన పూర్వకంగా దేవుని కృప వల మనం బ్రతికినా కదా అట్లా మాట్లాడుకుంటా ఫ్రెండ్లీగా ఉంటూ వాడేసే ప్రతి వితర్కాన్ని పడదరుస్తాను తర్వాత దేవుని జ్ఞానానికి విరుద్ధంగా ఉంటుంది ఆయన ఈ లోకానికి రావాలనుకుంటే నువ్వేమో పైకి పోవాలనుకుంటున్నావు అది దేవునికి విరుద్ధం దేవుని జ్ఞానానికి విరుద్ధం వ్యవహాన్ సువర్త నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఏసు ప్రభుత్వ ప్రార్థన ప్రభు తండ్రి వీరిని ఈ లోకంలోకి వెళ్ళి తీసుకోపోమని నేను ప్రార్థించటలేదు కానీ నువ్వేం ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రభావ త్వరగా మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి తీసుకపో ఎంతపడే సంగనికి సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు ప్రభు ప్రార్థనకి వ్యతిరేకం దాన్ని నేను పడదోస్తాను ఎప్పుడైనా కానీ ఎన్ని వాక్యాలు చూపించిన నేను ర్యాప్చర్ కల్ట్ అది అబద్ధ బోధ అని ఎన్నిసార్లు రుజువుపరిచిన పర్చినా గుండా పోవడానికి ఇష్టం లేదు క్రైస్తవులకి ఎస్కేప్ కావాలని ఇష్టపడతారు అన్నట్టు ఈ లోకంలో నుంచి ఎస్కేప్ కావాలని ఇష్టపడతారు శ్రమలు చూడకుండా నేను చూడాను శ్రమలు చూడకుండా పోతానన్నాడు చివరి ఒక వాక్యం నేను చూపిస్తూ మీరు సంపూర్ణ విధేతను కనపరచాలా అన్న విషయం జ్ఞాపకం చేస్తూ ఏడో వర్షంకి సంగతులను పై మీరు చూచుచున్నారు అట్లా కావద్దు కైస్తవు జీవితం అట్లా ఎన్ని సంవత్సరాలు చదువుకుంటా పోతున్నావు బైబుల్ జస్ట్ అట్లా పై పైన చదువుకొని పోతున్నావు రోజుకు రెండు వందలు అధ్యాయం ఎవరో చెప్తారు మూడు అధ్యాయాలు చదవాలంట ప్రతిరోజు ఏన్ని అధ్యాలు చదివినా ఆ మూడు అధ్యాయాలు చదివినా ఒక అధ్యాయం చదివినా అధ్యాయంలో ఏముందో దాని సారాంశం నీకు అర్థం కానప్పుడు ఆ రోజు నువ్వు దేవుని జ్ఞానాన్ని అడ్డగించేడానికి నువ్వు వాడుకోలేదు అన్నట్టు దాన్ని అడ్డగించేది ఏది ఉందో నువ్వు వాడుకోవట్లేదు ఎందుకంటే నీ మైండ్లో అది కూర్చుంట్లేదు ను పై పైన చూస్తున్న వాక్యాలు అంటున్నాడు దేవుని సంగతులను పై పైన మీరు చూస్తున్నారు లోతులకు పోతలంటున్నాడు ఎవడైనా నువ్వు తాను క్రీస్తు వాడనని నమ్ముకొని నడలా ఇప్పుడు క్లోజింగ్ వాక్యం ఇది ఎవడైనా నువ్వు క్రీస్తు వాడనని నమ్ముకొని అలాగే మేము నువ్వు తన మనసులో తాను తిరిగి ఆలోచించుకున్న ప్రతి క్షణము నీ మనసులో ఇది ఆలోచించుకోవాలని నేను క్రీస్తువాణ్ణిని క్రీస్తువాణ్ణిని క్రీస్తువాణ్ణి కాబట్టి నేను మరి విశేషంగా లోతులకు వెళ్ళి చూడాలా ఇవి ఏంది ఇది ఏంది ఈ బోధ ఏంది పలాని బ్రదర్ పలాని సిస్టర్ పలాని పాస్టర్ చెప్తుండే ఏంది ఇది ఇది పరిశీలించాలా ఇది న్యూ వరల్డ్ న్యూ ఏజ్ బోధన ఈ లోకాతీతమైన బోధన వితర్కాల క్రీస్తు శరం నుంచి దూరపరిచే బోధన ఆయన శరంలో ఒక అవయవంగా మారమని చెప్తే వీడు నన్ను లాగుతుండ బయటికి నేను దాన్ని పరిశీలించాల కాబట్టి ఆలోచించుకోవాలి మీ మనసులలో రాత్రి క్షణంలో ఏ సంగతులను పై పైన చూస్తున్నారు మీరు ఏ వాక్యాలను పై చూస్తున్నారు ఎన్ని కామెంట్రీస్ చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా పై పైననే ఉంటుంది అందుకు నేను చెప్పేది ఏంటంటే థియాలజీ కోర్స్ చేసిన నాలుగు సంవత్సరాలు కానీ థియాలజీ కోర్స్ కాదు నేను చెప్తుంది ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే వ్యక్తిగతంగా నువ్వు నీ ప్రార్థనలో కూర్చొని ఇవన్నీ నువ్వు గ్రహించగలవా ఎన్ని గంటలు ప్రార్థన చేయగలవు రిపీటెడ్గా చెప్తా ఉంటాను నేను ఒక గంటసే ప్రార్థన చేయగలవా 12 గంటలకి ప్రార్థన చేయగలవా 3 గంటలకు ప్రార్థన చేయగలవా 6 గంటలకు ప్రార్థన చేయగలవా 9 గంటలకు ప్రార్థన చేయగలవా అవి శిలువకు సూచన కదా పన్నెండు ఆరు మూడు తొమ్మిది సిల్వకు సాదృశ్యం కానీ బైబిల్లో వాక్యాలు ఉన్నాయి పన్నెండు గంటలకు ఏమవుతుంది మూడు గంటలకు ఏమవుతుంది ఆరు గంటలకు ఏమైంది తొమ్మిది గంటలకు ఏమైంది ఉంది వాక్యం అక్కడ ఇప్పుడు నేను చెప్పాను వాటిని గురించి కానీ వీటన్నిటినీ మీరు పై పైన చూస్తున్నారు మీకు తెలియదు ఇవన్నీ మీరు లోతుకి పోయి చూడండి పర్లోకపో దర్శనాలు చూడండి దేవుని ముఖ దర్శనం చూడండి ఆయన సింహాసనాన్ని చూడండి ఆయన ఆయన ఆయన శిలువ మీద శ్రమ చూడండి నేను చూసిన నేను ధైర్యంగా చెప్తున్నాను కాంప్రమైజ్ కాను నేను ఎటువంటి అపవిత్రత దగ్గరికి వచ్చి నన్ను తొంగి చూసిన నేను దాన్ని కాల్తను తనగలని కాంప్రమైజ్ కానీ మరణించడానికి మరణం సిద్ధపడతాను కానీ అటువంటి పాపభూరితమైన శర్రాన్ని నేను ఎలనీయను నా జీవితంలో ఎలనీయను నేను తొక్కేస్తున్నాను దాన్ని ప్రతిరోజు లేకపోతే ఈ పాపభూరితన శర్రాన్ని తొక్కకపోతే ఈ ఫ్లెష్ ని తొక్కకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయన సరిధిలో జీవించలేవు మీరు రాత్రి మనం పరిశీలించుకోవాలా నేను దేవుని సంగతులను పై పైన చూస్తున్నాను నన్ను క్షమించిన ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పై పైన చూస్తున్నాను సంవత్సరాలు అయిపోయింది లైఫ్లో నలభై సంవత్సరాలు అయిపోయింది లైఫ్లో నేను ఇంకా పై పైన చూస్తున్నాను ఎంత వేస్ట్ అయిపోయింది నా లైఫ్ ఆత్మీయ జీవితం ఎంత వృధా అయిపోయింది ప్రవ్వ మీరు మమ్మల్ని పిలుచుకున్నారు సేవ కానీ నేను పై పైన చూసుకున్న వీటిని పోలేదు ఎప్పుడైతే నువ్వు ఆ ప్రపంచాలలో అడుగు పెట్టగలవో ఆత్మీయ ప్రపంచాలలో నీ సేవా జీవితంలో విశేషమైన అద్భుతాలు జరుగుతాయి అటువంటి సేవలు అంటే ఎవరు మిమ్మల్ని నడిపించడం ప్రార్థిస్తా పరశుధర తండ్రి వదనాలనైనా క్రిస్తు కలిగిన మనసు మాకు అనుగ్రించండి మా మనసు కలిగించండి ప్రభావ మీరు ఏ రీతికైతే ఈశోధర్ని జయించండి మేము అట్లనే జయించాలి ఆ మనసు లేకపోతే మేము పడిపోతాం నైనా కనుకరించమని ప్రార్థిస్తున్నాం మీరు ఆత్మీయ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మీ మనసును మాకు అనుగరించినైనా ఈ రాత్రి మేము నిద్ర పోలేం ప్రవ్వ మీ మనసు లేకుండా దౌర్భాగ్యమైన శరీరం మీద తండ్రి మనం మాకు విజయం అని గురించండి దీని మీద మేము విజయం పొందాలా ప్రభమని రాత్రిషన్లో ప్రతి ఒక్కరిని మీకొరకు సాక్షణలు పెట్టుకోమని వారి సేవా జీవితాన్ని ఉన్నత స్థితికి లేవనెత్తండి ప్రభా ఆత్మీయ ప్రపంచాలలో అడుగు పెట్టాలా ప్రభావ పైకి చూస్తున్నారు లోతులకి పోవాలనైనా అటువంటి గురించి అని ఏస్ కృష్ణా తట్రి ఆ మన ప్రవ్వ ఏసీ క్రీస్తు కృపా సమధం నడిపింపు మనందరికీ సదాకాలం తోడేడును గాక ఆ మేన్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్